ఎంత అధ్వానంగా ఉంది కాళిదాసు కుమార బ్రహ్మం మేము చిన్నప్పుడే చదువుకున్నాం దాంట్లో విష్ణు వచ్చాడు విష్ణు ఇంద్రుడు వచ్చాడు ఈ మాటలు ఏం లేవు శివపురాణం నేను ఎరుగుతున్నాను దాంట్లోనూ లేదు త్రిపుర రహస్యంలో ఉంది నాతో ఎవరో అన్నారు త్రిపుర రహస్యం ఏదాంత గ్రంథం అన్నారు నేను కాబోలు అనుకున్నాను నేను ఇది ఎక్కడ త్రిపుర రహస్యం అంటే ఇంకో ఆయన ఉన్నాడు ఆ త్రిపుర రహస్యం వేరండి ఇంకో త్రిపుర రహస్యం ఉందన్నాడు ఓహో కాబో నేను ఇంతవరకు త్రిపుర రహస్యం చదవలేదు ఎందుకంటే పిల్లి పాలు తాగి మూతి తాలిపోయినట్టుగా ఎమేజింగ్ దీనిపై తత్వము తత్వం అంటే అదే ఇంకొకడేమో కుమారస్వామి తత్వము అని ఉపన్యాసాలు కుమారస్వామి కథలు చెప్తాడు తత్వం అంటాడు కుమారస్వామి తత్వం ఏంటి తండ్రి అన్న శివుడికి కొడుకన్న కుమారస్వామికి భేదము లేదు ఆ శివుని యొక్క ఒకనొక శక్తికే కుమారస్వామి అని పేరు అంటూ అలా ఏదో చెప్పుకురావాలి తప్ప కథలన్నీ చెప్పి తత్వం ఉన్నదేమిటి వీళ్ళ వాళ్ళు తత్వము తెలుసుకున్నవాళ్ళు కాదు వీళ్ళు తత్వం పేరుతో కథలు చెప్పడమే ఎరువురువు మరి తత్వం అంటే ఏమిటి అలా తెలియాలి కదా ఈ శ్లోకం మీరు కంఠస్థం చేసి పెట్టుకోండి ఎవళ్ళైనా వచ్చి తత్వం చెప్తానంటే ఇది వాడికి చూపించండి ఈ శ్లోకం ఓకే బుద్ధ్యాదీనా స్వరూపం య వినక్తి సతత్వవిత్ సుక్తం వేదాంతు వినిశ్చయ బుద్ధ్యాదీనా స్వూపం యక్తి సహ సుక్తిం వేదాంతినియడైతే బుద్ధ్యాదీనా బుద్ధితో మొదలైన వాటి యొక్క స్వరూపము స్వరూపమును విధినక్తి తేడాగా నిరూపిస్తాడు సహా అట్టివాడే తత్వ విత్ తత్మము తెలుసున్నవాడు అదే అండి ఇప్పుడు అర్థమైందా తత్వం అనే మాట అధ్యాత్మే అధ్యాత్మం గురించి చెప్తే తత్వము అంటే మరి దేవుడు మాట ఏమిటి ఇప్పుడు మనందరం భక్తులం కదా దేవుడు గురించి చెప్పద్దా అధ్యాత్మే చెప్తే అలాగా దేవుడు కూడా అధ్యాత్మం నుంచి దేవుడు అధ్యాత్మం నుంచి అధ్యాత్మాన్ని పక్కన పడేసి నువ్వు కథల నుంచి చెప్పి కథల నుంచి దేవుడు కథల నుంచి వచ్చే దేవుడు ఎలా ఉంటాడు కల్పిత దేవుడు కదూ అదేవుణ్ణి నువ్వు కథల రూపంలో ఒకవైపు నువ్వులు అయితే ఇంకోవైపు ఇంకొకళ్ళు అవుతాడు శ్రీకృష్ణుడు అనే దేవుణ్ణి భారతం ఒకవైపు పట్టుకెళ్తే భాగవతం ఇంకోవైపు పట్టుకెళ్ళి బ్రహ్మవైభక్త పురాణం మరో దాడుకు పట్టుకెళ్ళి ఈ భారత కృష్ణుడికి భాగవత కృష్ణుడికి బ్రహ్మవైభక్త పురాణ కృష్ణుడికి అసలు వీళ్ళు ఒక ఒక కృష్ణుడు అనడానికే వీలు లేదు అన్నంత ఆయన సచిదానందేంద్ర సరస్వతో ఏమన్నారంటే అసలు ఈ కృష్ణుడు ఎవడు అసలు కృష్ణుడు కాదండి అసలు కృష్ణుడు చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పబడ్డాడు ఘోర ఆంగిరస కృష్ణాయ ప్రోవాచ అని ఒక ఉపకౌసల విద్యలోకం అక్కడ ఉంది ఘోర ఆంగిరసుడు అని ఆయన పేరు ఘోర ఆంగిరసుడు ఆయన దగ్గరికి కృష్ణుడు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి చదువుకున్నాడు ఆ తర్వాత ఆ తత్వాన్ని ఆయన అర్జునుడికి ఉపదేశించాడు అలా చెప్పారు కృష్ణుడు ఈ మిగతా కృష్ణుని మాకు సంబంధం చెప్పారు వివేకానంద కూడా మాట చెప్పాడు రామతీర్థయితే వీళ్ళందరూ చిన్నపిల్లల లాంటివారు చిన్నపిల్లలకి కథలు అంటే ఇష్టం హ్యారీ పాత్ర కథలువి ఉంటాయిగా ఆ కథలు అంటే వాళ్ళేమో అమర కథలు చందమామ కథలు బాలమిత్ర కథలు వీళ్ళు చందమాన కథలకి బాలమిత్ర కథలకి పురాణ కథలకి తేడా ఏమి లేదు అలాగే అంతా మహిమలు ఇవే లేవు వీళ్ళు ఈ కథలను పట్టుకుని ఇదే విజయమంతమన్నాకుంటారని రామతీర్థ గట్టిగా చెప్పాడు కాబట్టి మీరు అధ్యాత్మంలో మొదలు పెట్టాలి మరి దేవుడు మరి దేవుడు గురించి మీరు కంగారు పడకండి దేవుడు వస్తాడు అధ్యాత్మంలో చూడండి ఎక్కడ మొదలు పెడతారు బుద్ధితో మొదలు పెట్టండి ఎందుకంటే విచారము ఏంటో మొదలు పెడతారు బుద్ధితో మొదలు పెడతారు బుద్ధితో మొదలు పెట్టండి మొదలు పెట్టి ఎక్కడికి వెళ్ళమంటారు బుద్ధికి ఇటువైపు ఏమున్నాయో చూసుకోండి ఏమున్నాయో మనస్సు బుద్ధిలో వాస్తవలుంటే దానికి కనిపెట్టుగా మనస్సులో సంకల్పములు పుడతాయి మనస్సు తర్వాత జ్ఞానేంద్రియములు ఉంటాయి మనస్సే కన్నుతో చూస్తోంది చెవితో వింటోంది ఇత్యా తర్వాత కర్మేంద్రియములు ఉన్నాయి చేయి కదుగుతున్నాడు అంటే మనస్సు కదులుతూ ఉంటుంది ఇప్పుడు మీరు నేను పాటించుకుంటూ ఉంటే చెయ్యి ఊపుతూ ఉంటా ఆ చెయ్యిని ఎవరు ఊపుతున్నారు మనస్సు ఊపుతా ఇప్పుడు ఇది ఇలా ఎవరు ఊపారు మనస్సు ఏదంటే అలా మాట్లాడతారు అది ఇలా చేయిని పెట్టింది ఎవరు మనస్సు వాగేంద్రియమునకు వాక్కులను ఇచ్చేది మనస్సు చేతులు ఇవి కదిలించేది కూడా మనస్సు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను కూడా కదిలిచేది మనస్సులే దేహం మనస్సులో ఒక భావన మనస్సు దేహం ఉండదు చేతులు నిద్రపోయినప్పుడు దేహం ఉండదు మనస్సు లేదు మనస్సు జగత్తు కూడలేదు మీరు పాడడం లేదు లతా మంగేష్కర్ పాడింది మన హీ దేవత మన మనహి అంత బాధ్యండి వినలేదా మన కాబట్టి మనస్తే సర్వము కాబట్టి బుద్ధి మనస్సు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహము జగత్తు ఇవన్నీ బుద్ధికి ఇటువైపు బుద్ధికి అటువైపే ఉన్నాయి శుద్ధి చైతన్యం కోటస్థ చైతన్యం దాన్ని కూటస్థ అనేది వినాల్సి వచ్చిందో తెలిసిన ఈ బుద్ధి మనస్సు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహము జగత్తు అన్నీ మారిపోతూ ఉంటాయి అదొక్కటి మారకం దాని పేరు కూటస్థ చేతులు మీరు ఈ తేడాలు తెలుసుకోవాలి ఇక్కడ మీరు తెలుసుకో ఇక్కడ జనుల యొక్క దోషం ఏమిటంటే వాళ్ళు బుద్ధి మనస్సు జ్ఞాన కర్మ ఇంద్రియములు దేహము జగత్తు వీటినన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాటిల్లో మార్పులు వస్తూ ఉంటే సతమతం అవుతూ ఉంటారు ఆ మార్పులు కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి అనుకూలమైన మార్పుల కోసం తాత ప్రతికూలమైన మార్పులు వచ్చినప్పుడు తల కొట్టుకుంటూ భోగభోగుమని ఏడుస్తారు ఇలా ఉంటారు జ వీళ్ళెవరికి కూడా ఆ బుద్ధికి ఇటువైపు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కదా అన్ని మారిపోతూ ఉన్నది మారన్నది ఏదైనా ఉందా అంటే బుద్ధికి అటువైపు మారనిది ఏదైనా ఉందా అని ఎవడైనా ఆలోచించడా ఈ సంసారంలో ఆలోచించరు సంసారంలో డబ్బులు లెక్క భోగాలు ప్లాన్లు వేసుకోవడమే తప్ప తత్వాన్ని పరిశీలించే లక్షణం వెళ్ళకూడదు ఓ పది లక్షలు సంపాదించడం ఇప్పుడు ఈ పది మనం ఏం చేయాలి దుబాయ్ వెళ్తే రెండు లక్షలు ఖర్చు అవుతాయి రెండు లక్షలు ఖర్చు పెట్టినట్టు ఉంటుంది కొంత డబ్బు సంపాదించినందుకు ఖర్చు పెట్టినట్టు ఉంటుంది మన మనం ఖర్చు పెట్టుకోవాలి ఇతరులకు ఇచ్చేయకూడదు మనమే మనం మన డబ్బు మనం ఇతరులకు ఇచ్చేస్తే ఖర్చు పెట్టుకోవాలి డూబాయ్ వెళ్ళామనుకోండి మనమేదే ఖర్చు పెట్టుకోవాలి ఇంట్లో కూర్చున్నారనుకోండి మీ మీద ఎంత ఖర్చు పెట్టుకుంటారు వంద రూపాయల బ్రేక్ఫాస్ట్ కూడా మీరు తినలేరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు దుబాయ్ వెళ్తే ఖర్చు పెట్టుకోవచ్చు మన మీద కాబట్టి అలాంటివో క్యాలిక్యులేషన్స్ వేసి ఈ సంవత్సరంలో అలా ఉంటారు తప్ప అయితే దేవుడు కూడా కావాలంటే తిరుపతి వెళ్ళు తిరుపతి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందండి నాలుగు వేలుగా మరి ఖర్చు అవుతుంది అలాగా ఇలా ఉంటారు తప్ప బుద్ధి యువతలు ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి కదా ఆ బుద్ధికి మూలంలో ఏదైనా ఉందా ఉంటే అది ఏమీ అని ఎవడైనా అడిగాడా అలా అడిగిన వాడిని వీడు పిచ్చివాడని అనుకుంటా ఆఖరికి భార్య కూడా ఏమంటుందంటే ఆయన మనస్సు మంచిగా కొంచెం అదొక అని అడుగుంటుంది ఆవిడ కూడా ఆయన డిస్టర్బ్ చేయండి ఆయన మనస్సు కొంచెం లోలా ఉంది మంచిగా అని ఆవిడ కూడా అనుకుంటుంది ఆ వివేకము కలిగిన వాడు అడుగుతాడు ఏమన్నా ఇవన్నీ నిరంతర పరివర్తనశీలములు మారిపోతున్నాయి కదా వీటి పైన ఏదైనా ఉందా అడుగుతాడు అర్థమైందంటే చర్చ అంటే ఒకడు వచ్చి పైన ఏమీ లేదు అని చెప్పాడు అంటే ఇవన్నీ మారిపోతున్నాయి వీటిని మారిపోయిందని నేనేం పట్టుకుంటాను ఆ పైన ఏమీ లేదు అంటే శూన్యము ఈ శూన్యము ఎప్పుడైనా మీరు ఈ శూన్యాన్ని కొంత పరిశీలించండి శూన్యంలో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటో ఈ సంసార బంధం ఉండదు సంసార బంధం బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు ఇది ఇంట్లో ఉంటుంది తప్ప ఆ బుద్ధికి ఆవలం ఉండే శూన్యంలో సంసార బంధం ఉండదు కాబట్టి ఆ శూన్యమును మీరు నిద్రలో సంసార బంధం ఉందా లేదు కదా పైగా నిద్ర ఎలా ఉంది బాగుందా లేకపోతే బాగులేదా బాగుందా లడ్డు ఎలా ఉందంటే బాగుంది అనొచ్చు బాగులేదు అనొచ్చు నిద్ర ఎలా ఉందంటే బాగులేదు అన్నవాడిని ఎవడానో చూసారా కాబట్టి నిద్ర తర్వాత నిద్రను శంకరులు ఒక తోట భాష్యంలో నేను ఏదో భాష్యం చూస్తున్నాను దాంట్లో ఆయన ఏమన్నారంటే సర్వసాధారణ అని అన్నారు అంటే మహారాజుకి బిచ్చగాడికి సమానం ఏమిటండి నిద్ర మితాలన్నీ ఉన్నాయి ఆకలిలో ఇవో వ్యత్యాసాలు ఇవేవి ఇంకా నిద్రలో మటుకు చే ఆ నిద్రలో ఏముంది చాంద్రోగ్యంలో అష్టమాధ్యాయంలో ప్రజాపతి దగ్గర అంటే కష్టప్ర ప్రజాపతి ఆయన దగ్గర ఇంద్రుడు అనే శిష్యుడు ఇంద్రుడే వీడు దేవరాజ ఇంద్రుడే శిష్యకం చేస్తాడు చేస్తే నిద్రలో ఏముందో తీసుకోమని ఆయన చెప్తారు వీడి ఇంటికి వెళ్లి ఇంటికి వెళ్లి దాంట్లో ఇంటికి వెళ్ళిపోతాడు తత్వం తెలిసిపోయిందని నిద్రలో ఏముంది ఏమీ లేదు శూన్యమే తత్వము అని నిశ్చయం చేశాడు అంటే శూన్యవాదం ఉపనిషత్తుల్లోనే ఉంది ఓకే కాబట్టి శూన్యమే తత్వము అని మీరు అనుకోండి కొనే అనుకోండి అలాగా అనుకుంటే మీ మనస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుందో తెలిసిన శాంతముగా ఉంటుంది సో మహాత్మలో మెడిటేషన్ చేయించి వాళ్ళు నేను కూడా ఆ మెడిటేషన్ కొన్ని చేయించాను నేను అభ్యాసం చేశాను అదేమిటంటే మామూలు మెడిటేషన్ అనేప్పటికీ నేను చెప్పే కొద్ది ఉంది కదా నిటారుగా కూర్చుండి మెడ మెడ నిటారుగా పెట్టి కళ్ళను అలవోకుగా మూసుకుని చేతులను ఇలా బిగించి కాకుండా లూజ్గా పెట్టుకుని ఈ ఈ పూర్వ రంగం ఎప్పుడూ సమానంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా చెప్పాల్సిందేది నిద్రలో నిద్ర నిద్ర ఎలాగో ఇప్పుడు అలాగా అని అనుకోవాలి మీకు మీరే గైడెన్స్ నిద్ర ఎలాగో ఇప్పుడు అలాగా అది మెడిటేషన్ ఈ మెడిటేషన్ చేస్తే మీకేమవుతుందో తెలిసిన మనస్సుకి శాంతి లభిస్తుంది టెన్షన్స్ పోతాయి మీకు మనస్సులో చక్కని పరివర్తన సంసార బంధం తగ్గుతుంది కాబట్టి శూన్యం అంత చెడ్డదేమీ కాదు అయితే బ్రహ్మం అని అంటున్నారు కదా బ్రహ్మం శూన్యంలాగే ఉంటుంది శూన్యమైతే కాదు శూన్యంలాగా ఉంటుంది మీరు శృతిగీతను పాఠం చదివారు ఇక్కడ అక్కడ దాంట్లో చోట ఏమని చెప్పారంటే శూన్య తులాం ద అని చెప్పారు మొత్తం శ్లోకం గుర్తులేదు ఆ బ్రహ్మ శూన్యమును పోలి ఉంటుంది శూన్యానికి శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు ఉంటాయా ఉండవు బ్రహ్మకి ఉండవు శూన్యాన్ని వాక్కులతో వర్ణించగలరా బ్రహ్మని వర్ణించలేదు శూన్యాన్ని ఊహ చేయగలరా చేయలేదు ఊహిస్తుంటే శూన్యం కాదే కాదు బ్రహ్మ అంతే శూన్యంలో మార్పులు ఏమైనా వస్తాయా రాము శూన్యం ఒక్కలాగే ఉంటుంది సర్వసాధారణ బ్రహ్మాంతే ఈ శూన్యం బ్రహ్మను పోలి ఉన్నది అది తత్వము అని వాళ్ళు నాగార్జునుడు మొదలైన వాళ్ళు నాగార్జునుడు శూన్యవాడు గొప్ప ఫిలాసఫర్స్ అందరూ కూడా శూన్యమే తత్వము అని చెప్పారు మీరు అంగీకరించచ్చు అంగీకరించకపోవచ్చు కానీ వాడు తత్వవిత్ అవుతాడు వాడు తత్వము తెలుసున్నవాడు అవుతాడు శూన్యము అంటే లేదు అని అర్థం వేదాంతులు అన్నారు లేదు కాదండి కాదను లేదన్న మానేసి కాదు అంటూ కాబట్టి తత్వము ఏమిటి బుద్ధి మనస్సు ఇవన్నీ కిందది ఇది తత్వం కాదు ఇంకా ఎలా ఇవన్నీ మారిపోతున్నాయిగా అవును మారిపోతున్నాయి వీటి పైన అసలు ఇవన్నీ మారిపోతున్నట్టు ఎవరికి తెలిసింది పుస్తకం రాసిన వాడికి తెలిసిందా మీకు తెలిసిందా పుస్తకం రాసిన వాడు ఏదో రాస్తాడండి మీరు చూసుకుని మీ అనుభవంలో చెప్పండి బుద్ధి మారిపోయిందా లేదా మీరు చిన్నప్పుడు బుద్ధికి ఇప్పుడు బుద్ధికి తేడా తేడా ఎంతో చిన్నది చూడండి ఇంద్రియములు దేహము ఎదట్టు అయితే రూల్ ఒకటి ఉంది ఒక ఫిజిక్స్ రూల్ ఎవరి బ్యాక్గ్రౌండ్ మార్పు రావాలి అంటే మార్పు రానిది దాని వెనుక దన్నుగా ఉండాలి ఇప్పుడు రైలు నడవాలి ముందుకు కదలకుండా ఫిక్స్డ్ గా దన్ను దన్ను అంటారు తెలుగులో పట్టాలు ఉండాలి పట్టాలు తగిలిపోతూ రైలు పెరుగుతుంటే మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళ పట్టాలు కదలకుండాగా కాబట్టి బుద్ధి మనస్సు ఇవన్నీ పరివర్తన కదిలిపోతున్నాయి కథలు అనేది ఒకటే ఉన్నది అది ఏటి ఏది చాలా సరళంగా చెప్పారు దీంతో కష్టమైన ఇవన్నీ కదిలిపోతున్నాయని ఎవరికి తెలిసిందో ఆ తెలివి ఆ తెలివి వాడు కాదు తెలుసును టూ ఆ తెలివి మార్పు ఉండదు దానికి లాజిక్ చెప్పారు సపోజ్ ఆ తెలివిలో మార్పు ఉందనుకోండి ఆ మార్పు తెలియాలా తెలియాలి తెలియాలంటే మరి ఇంకో తెలివి ఉండాలి అప్పుడు ఇది దృశ్యం అవుతుంది ఇది కూడా జడమే అయిపోతుంది ఆ తెలివియే సరైన కాబట్టి దీన్ని లాజికల్ ఫ్యాలసీ ఇన్ఫినిట్ రిగ్రెషన్ అనే లాజికల్ ఫ్యాలసీ వస్తుంది కాబట్టి తెలివిలో మార్పు రాదు మార్పులేనిది తెలివి చిట్ అదే దేవుడు ఇప్పుడు మీ దేవుడు బాగా సెటిల్ అయిందా దేవుడు దేవుణ్ణి వదిలిపెట్టేశారని మీరు అనుకుంటే పొరపాటు దేవుణ్ణి వదిలిపెట్టేయలేడు అన్నింటినీ కవర్ చేసుకుని దేవుడి దగ్గరికే పట్టుకొచ్చారు అధ్యాత్మ విద్య అంటే అలా ఉంటుంది అంచేతనే శ్రీకృష్ణుడు అధ్యాత్మ విద్య విద్యానాథంగాడు కాబట్టి ఈ విధముగా ఆ బుద్ధికి ఇటువైపు ఉన్నది బుద్ధికి అటుండే కూటస్థ చైతన్యము అది ప్రకరణం వీటికుండే తేడాను స్పష్టంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు తత్వము తెలుసున్నవాడు కాబట్టి ఎవడైనా తత్వం పాఠం చెప్తామంటే మీరు క్వశ్చన్ చేయాలి మీరు స్వరూపం చెప్తారా కథలు చెప్తారా అని మీరు క్వశ్చన్ చేయాలి ఓకే సహా అట్టివాడు మాత్రమే ముక్ విముక్తుడు ఇని ఏం ఈ ప్రకారముగా వినిశ్చయ వేదాంతషు ఉపనిషత్తుల వినిశ్చయ నిశ్చయము చేయబడిన విషయము చూడండి బుద్ధి కలదు బుద్ధితో మొదలుపెట్టాం కదా బుద్ధి కలదు బుద్ధి తన క్రిందన్న వాటినన్నిటినీ తెలుసుకోగలవు అంటే విషయముగా చేయగలవు ఆబ్జెక్టిఫై చేయగలవు కానీ బుద్ధి తనను కూడా ప్రకాశింపజేసే ఆ కోటస్థ చైతన్యాన్ని అది ప్రకాశింపజేయలేదు పరిచ్ఛిన్నము చేయలేదు వ్యాపించలేదు అయితే మరి ఈ సత్యాన్ని బుద్ధి తెలుసుకుందనుకోండి నేను ఈ నేను మారిపోతూ ఉంటాను బుద్ధి అంటే నేను బుద్ధి చెప్తోంది మాట్లాడేది ఎవరండి బుద్ధి చెప్తాను బుద్ధి ఏమని చెప్తోంది బుద్ధి మీతో చెప్తాం నేను బుద్ధి నేను ఈ మనస్సు ఇంద్రియములు వీటన్నిటినీ పరిచ్ఛన్నము చేసుకోను తెలి తెలియటాడే పరిచ్ఛన్నము చేయుట అనే అర్థం వ్యాపించి పరిచ్ఛన్నం చేస్తూ ఉంటాను నాకు కూడా ఆ ప్రకాశమునిచ్చేటువంటి కూటస్థ చైతన్యము నాకంటే అతీతమైనది కలదు అని బుద్ధే చెప్తోంది మీతో దానిని పరిచ్ఛన్నము చేయుట నా వల్ల వదండి అదే నా చేత పరిచ్ఛన్నము చేయబడేది కాదు దానికి కొలతలు ఉండవు బుద్ధికి మనస్సుకి కాలము యొక్క కొలతలు ఉంటాయి ఇంద్రియములకు కూడా కాలము యొక్క కొలతలు ఉంటాయి దేహము జగత్తు వీటి దేశము యొక్క కొలతలు కూడా ఉంటాయి ఆ పైను బుద్ధికి పైన బుద్ధి చెప్తోంది నాకంటే పైన ఆ చైతన్యమునకు ఈ కొలతలు అంటే మానములు మానము అంటే కొలత మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మానములు కంటస్థం చేశారా లేదా బుద్ధికి మానము మానము ఒకటే పన్నెండు తులములు ఒక కాదు పన్నెండు పొలములు ఒక తొలము మూడు తొలములు మర్చిపోయాను ఈ మానవ నేను కండర్స్ చేసి పెట్టుకున్నా ఈ మానవ దూరం పన్నెండు అంగుళములు ఒక అడుగు మూడు అడుగులు ఒక గజము పదిహేడు గజములు ఒక మైలు ఎనిమిది మైళ్ళు ఒక యోజనము రెండు మైళ్లు ఒక క్రోసు శరీర్ని మానములు అంటాను అవునా మానా ప్రా పెట్టండి ప్రమాణమైంది ఆ బుద్ధికి పైనండే బుద్ధి అంటే బుద్ధి మాట్లాడుతోంది నీతో నాకంటే పైన ఆ పరమాత్మను ప్రమాణ ఆ చైతన్యము నేను ప్రమాణముతో కొలవనీయను అని ఆ బుద్ధి తెలిసింది ఆ బుద్ధి నాకు ఇది చేత నాకు అది చేత కాదు అని చెప్పింది కాబట్టి అది చేతగాని బుద్ధియా తెలివైన బుద్ధియా అది తెలివైన బుద్ధి అంటే బుద్ధి తన పరిమితులను తాను తెలుసుకోవాలి తాను దేని కొలవలేదు అనగా పరిచ్ఛన్నము చేయలేదు తాను దేనికి పేరు పెట్టలేదు బుద్ధి పేరు పెడుతుంది బొడ్డు కోసం పేరు పెట్టేటది తెలుగులో సాగుతాం బుద్ధి ప్రతిదానికి పేరు పెడుతుంది ఆ పరమాత్మకి ఆ కూటస్థ చైతన్యానికి బుద్ధి పేరు పెట్టలేదు బుద్ధి కంటే కూడా ఏది అతీతమో బుద్ధి చేత నిశ్చితమయ్యేటువంటి హద్దులు సీమలు దేనియందు లేవో బుద్ధి చేత ఏది విషయముగా చేయబడదో అది కూటస్థ చైతన్యం ఏమండి అంటే ఏమిటనమాట ఎప్పుడైతే ఇది బుద్ధికి అతీతమని మీరు చెప్పినారో ఆ చైతన్యమునందు భయము భంగ దుఃఖము సుఖము దుఃఖము సుఖము పరిచ్ఛన్నమైన సుఖము ఇవేవి కూడా దానిలోనికి ప్రసరించవు కోరికలు భయములు దాని దరిదాపులకు చేరవు అజ్ఞానము కూడా దాని ఉండదు సూర్యుడిలో చీకట ఎలా ఉండదో అజ్ఞానము ఆ కూటస్థ చైతన్యము నందు ఉండదు అని బుద్ధి తెలుసుకోవాలి బుద్ధి ఆ కూటస్థ చైతన్యం గురించి పిచ్చి పిచ్చి కల్పనలు చేయటం మానేసి తెలుసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పండి అవిద్య అజ్ఞానము దేని ఏం ఉంటుంది బుద్ధి ఎందుంటుందో శాస్త్రం చదివితే అజ్ఞానం పోనేది దేనికి బుద్ధిగా కూటస్థ చైతన్యాన్ని బుద్ధి కూటస్థ చైతన్యానికి శాస్త్రంతో సంబంధం ఉండదు అది శాస్త్రమునకు కూడా అతీతంగా ఉంది అత్ర వేదా అవేదాభవంతి అని సుశుద్ధ్యవస్థను కూడా నిర్ణయించినారు పూజ స్వామియో మంచి దృష్టాంతం చెప్పేవాడు ఓసారి సూర్యుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు నారదుడికి వేసా యూనివర్సల్ వేసా ఉంటుంది ఎక్కడికైనా ఆయన వెళ్ళచ్చు సూర్యుడి దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఆయన సూర్య బాగానే ఉన్నావా ఈ విధంగా ఉంది ఇది పలకరించాడు ఆయన ఏదో చెప్పారు బానే ఉన్నాను అవును నువ్వు చాలా గొప్పవాడవ్యా చీకట్లను పారద్రోలడంలో నిన్ను వాళ్ళు ఎవరు లేరు అని అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు ఆ సంగతి తెలియదు ఏమిటి ఏమిటి మళ్ళీ అంటే నువ్వు చీకట్లను పార్వద్రోలు కావు అని చెప్పాడు ఆయన చీకట్లను నేను పార్వద్రోహితానా తెలియదు అవును చీకట్లు అంటే ఏమిటి అడిగాడు ఆయన సూర్యుడు అదేం మాట్లాడతావా నువ్వు తెలియకుండానే పార్వద్రోలుతుందావా ఏమి అని అడిగాడు నేను నాకు తెలియదు చీకట్లే తెలియకపోతే పార్వద్రోలం నాకేం తెలుస్తుంది అన్నాడు ఆయన సరే అయితే అంటే అప్పుడు సూర్యుడు అంట నాకు ఆ చీకట్లను ఒకసారి చూపించాయా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన అంటాడు చూడు ఇప్పుడు నువ్వు జపాన్ మీద ఉన్నావు ఆ చీకట్లు ఇక్కడ లేవు అవి కాలిఫోర్నియాలో ఉన్నాయి చెప్పాడు సరే అయితే మరి పద కాలిఫోర్నియాకి పద అది సూర్యుడు నారదుడి కాలిఫోర్నియాకి వెళ్లారు వెళ్తే అక్కడ లేవు చీకట్లు అప్పుడు నారదుడి చెప్పాడు అవి మళ్ళీ జపాన్ వెళ్ళిపోయాడు ఇలా నేను చూద్దామనుకుంటే లేకుండా ఇలా పనిపోతున్నాయి పద జపానికి పదం మళ్ళీ ఏం జపానికి అక్కడ లేవు అప్పుడు సూర్యుడు అనుకున్నాడు నా బ్రతుకులో నాకు చీకట్లను చూసే భాగ్యము లేదు అని అనుకుంటాడు ఇది కథ అజ్ఞానము ఆత్మ చైతన్యానికి ఉండదు బుద్ధికే ఉంటుంది బుద్ధి ఈ విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి జీవులు ఎలా మనుష్యులు ఎలా ఉండాలంటే ఉడికే కథల్ని పట్టుకునేందుకు ఎలా ఆడడం కాదు వాళ్ళు తమకు తామే ఒక వెలుగులాగా జీవించాలి నాకు నేనే ఒక వెలుగు ఆ నా లోపల ఉన్నది ఆ వెలుగుని మనం సాక్షాత్కరించుకుని మనం జీవితంలో కృతార్థులను అవ్వాలి సో అలా ఎవరైతే ఆ వెలుగును తెలుసుకుంటారు బుద్ధి నుండి దానికి ఉండే తేడాను స్పష్టంగా తెలుసుకుని ఆ వెలుగును జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటారు వాళ్ళే మోక్షము పొందువారు ఆ వెలుగునికే దేవుడని పేరు అని వేదాంతాల్లో ఉపనిషత్తుల్లో చెప్తూ అంటే ఇప్పుడు ఏమైపోయింది మీ చిత్రం ఏంటంటే తెలిసే తెలిసేది బుద్ధి తెలుస్తుంది కదా తెలుసుకుంటుంది కదా తెలిసేవి ఎన్నున్నాయో ఇవేవి మిమ్మల్ని సంసార బంధం నుంచి బయటికి తీసుకు వెళ్ళలేవు ఏది తెలియబడదో అదే మిమ్మల్ని సంసార బంధం నుంచి వినిక్తుల్ని చేస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి మీ సాధనలో ఆ తెలియనిది మీ జీవితంలోకి రావాలి అలా దాన్ని జీవితంలోకి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అక్కడ రూపమే మీరే అది అంటే అర్థమేంటి దాన్ని ఎలా చేస్తారు దీని ఏమంటారంటే ది అన్నోన్ ఫ్లోయింగ్ ఇన్ ది నోన్ అన్నోన్ అంటే తెలియనిది తెలియబడనిది తెలిసి ప్రవహించాలి అంటే ప్రవహించడం అంటే బుద్ధి ఉంది ఏవో సంకల్పాలు పుడుతూ ఈ సంకల్పాలు ఇలాగే ఉంటాయి వీటిని ఈ ఈ సత్యం కాదు ఇవి గల ప్రవాహ రూపంగా ఉంటాయి చించలములు కదిలిపోతూ ఉంటాయి ఇప్పుడున్న సత్యం ఇప్పుడున్న సంకల్పంలో ఎక్స్ట్రా క్షణం ఉండదు ఈ సంకల్పం యొక్క బ్రతుకంత క్షణం ఈ క్షణికమైన సంకల్పాలు అలా వస్తూ ఉంటాయి పోతూ పెద్ద మనం పట్టించుకునేది ఏముంటుంది ఆ సంకల్పములను సాక్షిగా చూచి వాటికి సత్యత్వ బుద్ధి ఇవ్వకుండా అది సత్యములనే భ్రమకు లోను కాకుండా ఇది సత్యములు కాదండి ఈ ప్రవాహము సత్యము కాదు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మీరు ఉన్నారనుకోండి అప్పుడేమవుతుందో తెలుసుకున్నా క్రమంగా ఆ తెలియనిది అది మీ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది అది దట్ ఫ్లోస్ ఎందుకంటే మనస్సు శాంతమైనప్పుడల్లా అదే వచ్చేస్తూ ఉంటుంది అదే ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సు కల్పితము అని మీకు ఎప్పుడైతే బాగా గట్టి పడిందో మనస్సు ఆ తెలియనిది అలా వచ్చేస్తూ ఉంటుంది ఆ విధంగా తెలియనిది ది అన్నోన్ నోన్ లోకి ప్రవహిస్తూ ఉంటుంది ప్రవహిస్తే ఆ నోన్ ప్యూరిఫై అవు అది పవిత్రమౌదు పవిత్రమనగా దాంట్లో ఉండే చాంచల్యము అవుతుంది అంటే కామవుతుంది నూనంటే బుద్ధి కదండి బుద్ధి మనస్సు కొంచెం కాముగా ఉంటాయి ఇంద్రియముల వ్యాపారములు కూడా కొంచెం నివృత్తి మార్గంలోకి వస్తాయి ఆ కారణంగా దేహం కూడా మించుమించుగా ఆరోగ్యంగానే జగత్తులో మీ వ్యవహారం కూడా కొంత సోబర్గా ఉంటుంది సోబరుగా ఉండడం అంటే ఏమిటండి సోబరుగా ఉండడం అంటే తాగుబోతు జగత్తులో వ్యవహరించినట్లు కాకుండా ఒక వివేకవంతుడు జగత్తులో వ్యవహరించినట్టుగా వ్యవహరిస్తాడు లోకంలో జనులు ఎలా ఉంటారంటే తాగేసిన వాడు మత్తు బుద్ధి శక్తి అంతా కోల్పోయి మత్తులో జగత్తులో వ్యవహరిస్తాడు చూడండి అలా వ్యవహరిస్తే దాన్ని వివేకవంతులు అలా ఉండాలి వివేకవంతుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే చాలా సౌమ్యంగా సోభర్గా ఉంటుంది ఆ నోన్ ఈ నోన్లోకి ప్రవహిస్తూ ఉండాలి ఇంకే ఆ మీకు ఇబ్బంది అవుతుందేమో అని నేను దృష్టాంతాలుగా చెప్తూ ఉంటాను లేదంటే ఆ నోన్ లోకి ప్రవహించడం ఇక్కడికి ఇక్కడికి ప్రవహిస్తున్నా ఇక్కడికి అలాగ మీరు అనుకోకూడదు దాన్ని సరిగ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు దృష్టాంతం నాకు మొన్న అనిపించింది ఈ వ్యక్తికి మనం ఈ ఉపదేశం చేస్తే మంచిది చేయటం అవసరము అనిపించింది అనిపించిన వెంటనే ఆ నోను ప్రవహించింది ఆ నోన ఈ వ్యక్తి ఆ వ్యక్తి అక్కడ నాకు ఎదురుకుండా ఇంకో వ్యక్తి ఉన్నాడంటే నేనేమవుతాను ఇంకో వ్యక్తిని అవుతాను ఈ వ్యక్తికి ఇప్పుడు ఈ ఉపదేశం చేయాలంటే దానికి కారణం నా ఎందున్న రాగమో ద్వేషమో ఏదో ఉండాలి ఈ రాగద్వేషములు ఈ వ్యక్తిగత వైవిధ్యము ఈ ఉపదేశం చేయాలనేటువంటి తహతహ ఇవన్నీ కూడా ఇవన్నీ సంసారము కదా దీంట్లో ఉన్నది మనం ఉపదేశం చేయటం వాళ్ళే తెలుసుకుంటారు తెలుసుకుంటే తెలుసుకుంటారు తెలుసుకోకపోతే మానేస్తారు తెలుసుకుంటే మేలు తెలుసుకోకపోతే కీలు ఆ మేలు మిర్చే ఈ పీడుమిర్చే దీనికోసం ఉంటే మనం ఈ ఉపదేశం చేయటం ఎందుకు అనవసరం అనిపించింది నేను ఉపదేశం చేద్దాం అనుకున్నవాడిని ఉపదేశం చేయలేదు దీని పేరేమిటో తెలుసినా నేను దృష్టాంతో చెప్పాను దీని పేరేమిటో తెలుసినా ఆ నోన్ లోన్లోకి ప్రవహించింది అని అంటే ఆ నోన్ నోన్ లోకి ప్రవహించింది అని అంటే సంకల్పాలు నేను శైలో స్వర్గ ఉన్నా పూజ స్వామీజీ హెల్త్ బాగోలేదు ఆయన ఇంకా లాస్ట్ మినిట్స్ నేను శైలస్ వృద్ధులో ఉన్నప్పుడు చూశాను అప్పుడు లాస్ట్ మినిట్స్ ఈ డాక్టర్లు ఏం చేసుకుంటారు అంటే ట్యూబ్ లో ఇవి పెట్టి దాంట్లో ఏదో హ్లూ ఇట్లో పెట్టి ఆ ప్రాణాన్ని ఇటు ఉండదు మనం వాళ్ళు ఉంచలేదు పోకుండా దాన్ని కట్టుకోలేదో చేస్తూ ఉంటారు ఆయన చెప్పేశారు మీకు ఇవన్నీ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు ఆ కాయకన్ నాకు కూడా ఇచ్చారు అయినా వీళ్ళు వెళ్ళలేదు అప్పుడు అక్కడ ఒక ఆయన ఓ ప్రపోజల్ హోటల్స్ అర్జెంటుగా ఏమిటి మనం ఇప్పుడు హృషిజ్యువేషన్ వెళ్ళిపోతాము దేనికండి అని అడిగాను అంటే స్వామీజీని చూడండి మొన్నేగా ఆయన చూశాం ఆయన మొన్నెగా వెళ్లారు ఏ అంబులెన్స్ లో మొన్నే కదండి అక్కడ పరిస్థితి ఏం హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఏ రోజుగా ఆ రోజు వార్తలు ఏ గంట కాగంటారు ఇప్పుడు ఎలా తర్వాత ఇంకోటి కొనేది సికింద్రాబాద్ లో ఉండి నాంపల్లి వెళ్లాలంటే వెళ్ళొచ్చు సేలోర్స్ వరకు నుంచి రిషికేషన్ అనుకుంటున్నాను సప్త సముద్రాలు దాటాల్సి ఉంటుంది చాలా ఖర్చుతో కూడిన పని కూడా డబ్బు ఇరవై నాలుగు గంటల ప్రయాణం జట్లాగు ఖర్చు ఖర్చు ఎవరిస్తారు అది ప్రజలు ప్రజలు మన ప్రీతితో మనకిస్తే దాన్ని మనం విసలివిడిగా ఖర్చు పెట్టే హక్కు మనకి లేదు అని ఇవన్నీ నేను మనస్సులో అనుకుని మీరు వెళ్ళి రండి నేను ఇక్కడి నుంచే మనస్సులో పాపన చేస్తాను దేహము కదా ఆలోచించేది ఆత్మ కాదు ఆత్మ కూటస్థమది దేహం ఎప్పుడైనా పోవాల్సిందే ఇప్పటికే ఆలస్యమైందని కూడా కొంతమంది అంటున్నారు ఇంకా ఉండాలని ఇంకో కొంతమంది అంటున్నారు వీళ్ళు వాళ్ళు వాదించుకుంటున్నారు ఈ వాదనలో నేను దూరను నేను ఐఎమ్ ఓకే ఐఎమ్ ఓకే వేర్ ఐ ఆ అని నేను ఆగిపోయాను ఆయన పరిగెత్తు వెళ్ళారు వెళ్లి రెండు రోజులు ఉన్నారు ఇంకేం చేస్తారు అయిపోయి హాస్పిటల్లో చూసేశారు ఐసీజు లోకి ఇంకా రానివ్వలేదు నేను న్యూయార్క్ నుండి వచ్చాను బాబోయ్ అంటే రానిచ్చారు వాళ్ళు అయిపోయింది వచ్చేశారు ఏం చేస్తారు అక్కడ కూర్చుని స్వామిజీ ఐసీజు లో ఉన్నారు ఏం చేస్తారు ఆయన మళ్ళీ న్యూయార్క్ వచ్చాడు ఆయన న్యూయార్క్ వచ్చిన మొన్నడు స్వామీజీ దేహం ఇక్కడ పత్రికమైంది అని వార్త వచ్చారు అంటే మీరు ఆ నూనె యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారా అని మీకు స్పష్టమైపోయినది కదా నేను రాలేదు ఎందుకు రాలేదంటే కొంచెం అన్నోను అన్నోను ఏం చేసింది కొంచెం ప్రవహించింది ప్రవహించి నూనె యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది మీ గురించి దృష్టాంతం చెప్పారండి అని ఈ రకంగా ఆ కూటస్థ చైతన్యాన్ని జీవిత ప్రవాహంలోకి తెచ్చుకుంటే అనేక లాభాలు కలుగుతాయి ఆ ప్రవాహము కొంచెం వరద ప్రవాహంలా కాకుండా సాఫీగా ఉంటుంది గుడికి అవి ఎక్కువ లేకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది ద్వేషములు కోపములు తాపములు లేకుండా ప్రేమ ఉంటుంది ఆ నోన్ నుండి నోన్లోకి మీరు ప్రవహింపజేయాలి దీని పేరే సాధన సాధనంటే డాన్సులు చేయటం గీతలు వేయటం బాణాసంచా కాల్పడం కాదు మొన్న ఊరేగింపు అయింది ఊరేగింపు దేవుడు ఊరేగింపు ఏమిటండి దేవుడిని లోపల తెలుసుకోవాలి కానీ నీకు తెలియదు దేవుడు ఎవరో నువ్వు ఊరే ఊరే ఉన్న చూపిస్తావు ఎవరు చూపిస్తావు ఊరేగింపు దానికి బాణాసంచాణాసంచ ఊరేగింపుకి ఈ క్రాకర్స్ లేదు క్రాకర్స్ కాల్చీవాడు ముందు ఉంటాడు రెండు మైళ్లు ఊరేగింపు వెనకాల నుంచి ఒక వెహికల్ లో క్రాకర్స్ ఒక ట్రక్ చిన్న సైజు ట్రక్ లో అన్ని పెట్టుకుని ఆ కాల్చీవాడు స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు జో కాలండి వీడికి భయమే కాల్చీవాడు ఒకటి ఉంటాడు వీడు ఆ జూమ్ లో సప్లై చేస్తూ ఉంటాడు వాడు కాలుస్తూ ఉంటాడు వాడికి ఏదో ఐదు వందలు వెయ్యో ఓ జూమ్ వచ్చి ఆ మీరు వార్తలే చదువుతారు ఎప్పుడే నాకు నేను న్యూస్ పేపర్ కొన్నాను నాకు నియమం ఉందండి కొన్ని వార్తాపత్రిక సదాబాను ఖాళీ ఫ్రీగా వస్తే అని నాకు నియమం నాకే ఎప్పుడు చదువుతున్నానే అటు రక్కులో ఉన్నవన్నీ అంటున్నాయి అవన్నీ ఫెయిల్ ముగ్గురు పోయాడు ఇది దేవుడు అనాలా ఏమనాలి పేరు దేవుడిని నడిచేది మూర్ఖత్వం దేవుడి పేరుతో అజ్ఞానం యొక్క ప్రవాహము విలాస అలా ఉండకూడదు ఇది దేవుడు అంటే ఆ నోన్ నోన్ లోకి ప్రవహిస్తూ ఉంటారు ఇదే భక్తి అన్నా ఇదే ఈ శ్లోకాన్ని మీరు బాగా మనసులో పెట్టుకోండి ఇంకోసారి అందాము యహా ఎవడైతే బుద్ధి ఆదీనాం బుద్ధి మొదలు వాటి యొక్క స్వరూపం స్వరూపమును విభినీ తేడాగా తెలుసుకుంటాడో కలగా పులగం లేకుండా తెలుసుకుంటాడో సహా అట్టివాడు సారతత్వము తెలిసినవాడు సేవా అట్టివాడు మాత్రమే మోక్షమును పొందినవాడు అని ఏం ఈ ప్రకారముగా వేదాంత ఉపనిషత్తులందుబడినదీ బుద్ధ్యాదీనా స్వరూపం య సముఖ్యం వేదాంతేషు వినిశ్చయ సద్ కెత్యాదికర్కజా విడంబనా దృఢం ఖండ్యా ప్రుక్వారం శ్లోక బుధవారం దశ శ్లోక రేపు ఓం పూర్ణము పూర్ణమి పూర్ణా పూర్ణము దూర్ణ పూర్ణమాదా పూర్ణా ఓం శా శ్యామి